అంచేతనే దేవుడికి నైవేద్యం అనే మాటను చూసారా ఈ కథ చదవకముందు నేను అలా అనుకునేవాడిని శ్రీరామకృష్ణు వారి యొక్క ఇది ఓదు ఇంకొక చిన్న యాడిక్ ఇది చదవకముందు అందుకునేవాడిని దేవుడికి నైవేద్యం ఇది చదివిన తర్వాత నేను సందేహంలో పడ్డా వీళ్ళు దేవుడికి నైవేద్యం పెడుతున్నారా లేకపోతే దాంట్లో ఇంకేదైనా మతల వేదన ఉందా లడ్డూల్లో కొంచెం కాజు కిస్మిస్సు నెయ్యి బాగా వెయ్యండి అన్నాడంటే అది దేవుడి కోసం ఏమున్నాడా తన కోసం ఏమున్నాడు అండి మతలబ్బే అంతా మతలబ్బే ఈ మతలబు వ్యవహారము ఇది దేవుడి పేరుతోటి తన కడుపు సంగతి చూసుకోవటము ఇది మోహము తమోగుణము కాబట్టి దేవుటవుతుంది మిథ్యాజ్ఞానం ఇటువంటి మిథ్యాజ్ఞానానికి మూలంలో ఏముంది అజ్ఞాన మూలం మూలంలో అజ్ఞానం ఏమిటి అజ్ఞానము తన స్వరూపము గుణములు కాదు గుణాతీతము అనే సత్యాన్ని ఎదురుగాక దేహమే తాము మనస్సే తాను ఈ సంసారంలో ఉన్నవన్నీ నావి ఇది నేను ఇది నావి అనేటువంటి ఈ అజ్ఞానం ఏదైతే కలదో దాని మూలంగా ఈ మిథ్యాజ్ఞానము నెలకొని జనులు సంసార బంధంలో ఉండిపోతున్నారు బంధకారణం కాబట్టి మనల్ని బంధించేది ఏది మన అజ్ఞానమే మనల్ని బంధిస్తూ ఉంటుంది ఇంకా ఎవరు వచ్చి ఎవరు బంధించరు మన అజ్ఞానమే మనల్ని బంధిస్తూ గాడిద అది అలాగా గాడిద అంటే అది అజ్ఞానం అది అలా ఏం అలా నిలబడి ఉంటుంది ఇలా పెట్టి అలా నిలబడి అప్పుడు ఎవడో చూశాడు బరువు నెత్తిని పెట్టుకుని బరువు మోస్తున్నవాడు చూశాడు వాడు చూసి ఈ గాడిదని ఇది ఇలా పిచ్చి గాడిద కదలకుండా అలా నిలబడి కదా అని ఈ మూట తీసుకెళ్లి దాన్ని నండిపై పెడితే అది ఆ బరువుకి సఫర్ అవుతోంది తప్ప అలా కదల అలా అక్కడే నిలబడిపోయింది అప్పుడు ఒక కట్టిపోని కొట్టి దాన్ని నడిపించాడు సో ఇప్పుడు గాడిదని ఎవరు బంధించారు దాని మూఢత్వమే దానిని బంధించింది గాడిది తెలివైందైతే వీడు బోట పట్టుకుని వస్తుండగానే పరిగెత్తగా వెళ్ళిపోయిందనుకోండి గాడిదని వీడు బంధించగలడా వీడు పరిగెత్తగలరా దాంతోపాటు దాని మూఢత్వమే దానిని బంధించి మీకు జీవితంలో దుఃఖం అనుభవానికి వచ్చిందంటే మీరు అలాంటి గాడిది పని ఏదో చేసుకున్నారని అర్థం అంటే గాడిదంటే అజ్ఞానం అని అర్థం మీరు పశువుతో పోల్చానని అనుకోద్దు మీరు అజ్ఞానం అర్థం అజ్ఞానమూలం మీకు దుఃఖం అనుభవానికి వచ్చిందంటే అజ్ఞానం ఎవరు పోయారు వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారంట తెలుగులో తెలుగు చేతలతో దుఃఖపడుతున్నారంటారా మీరు చెప్పండి ప్రాణం పోవడం అన్నది ఆయన కొత్త విషయం అది వీడు మొట్టమొదటిసారి పోయాడా లేకపోతే ఇంక వీడు తప్ప ఇంట్లో వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా ఇంక వీళ్ళు ఎవరు పోరా మరి ఎందుకు దుఃఖిస్తున్నారు అజ్ఞానం ఉంది మీరు ఎవరికొక్కరితో కలహిస్తున్నారనుకోండి అదిగో ఆ అజ్ఞానం యొక్క కారణంగానే కలహిస్తున్నారు లేకపోతే కలహం ఎందుకు వస్తుంది కలహానికి హేతువే ఉన్నది జ్ఞానం కారణంగానే కలహం వస్తుంది శ్రీరాముడు రావణాసుడికి అలడదని సార్ లొకేషన్ వచ్చాడు చూడు సీతాదేవిని జాగ్రత్తగా నాకు అప్పు చెప్పు వీఆర్ బ్రస్ అని లాస్ట్ లొకేషన్లో కూడా ఆ మాటే చెప్పాడు చూడు నువ్వు యుద్ధానికి వచ్చావు ఇంతవరకు నువ్వు దాముకుని వీళ్ళందరినీ బలిపీఠంలోకి ఎక్కించావు నీ కొడుకుల్ని మా బంధువులని అమాత్యులని అందరినీ చూసావు యుద్ధంలోకి నువ్వేమో అంతఃపురంలో దావుకున్నావు వీళ్ళందరి త వాళ్ళందరి తలలు నరకడం అయిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చావు ఇప్పటికి కూడా నువ్వు సేవ్ అవ్వచ్చు నువ్వు చేయాల్సింది అలా ఏమిటంటే మళ్ళీ రథట్టి లంక నగరంలోకి వెళ్ళిపోవు యు గో బ్యాక్ ఐ విల్ నాట్ కమ్ బిహైండ్ యూ గో బ్యాక్ ఎందుకంటే నేమో ఉన్నాయి యుద్ధ రంగం నుంచి వెళ్ళిపోయి అని తలమకూడదు నేను వెళ్ళిపో ఓ పల్లకీలో సీతాజే ఎక్కించు నా దగ్గరికి పండించాం ఐ విల్ సే గుడ్ విషెస్ టు యూ అండ్ గోబ్యాక్ ఆ సేతు అలాగే ఉన్నది కట్టిన సేతు అలాగే ఉన్నది ఐ విల్ సే గుడ్ విషస్ టు యూ అండ్ గోబ్యాక్ కాబట్టి సో మట్టి రావణాసురుల్ని బంధించింది ఏమిటి వాడి యొక్క అజ్ఞానమే బంధహేతువు అది తెలుసుకోవాలి విస్తరేణ ఉక్వా ఈ విషయమంతా కూడా చాలా విస్తారముగా చెప్పడమైనది జ్ఞానంలోనే ఉండడం చేతనే బంధాన్ని పొందుతున్నారు అని చాలా విస్తారంగా చెప్పడం చాలా విస్త వివరంగా ఇప్పుడు ఒక ఒక ఆయన ఉన్నారు ఆయన ఏదో ఆయాసం పడితే ఏదో ఫేస్ అంతా కూడా ఫ్లష్ రెడీగా ఫ్లష్డ్ ఉన్న ఫేస్లో ఉన్నాడు ఆయన అక్కడ ఒక ఫిజీషియన్ ఉన్నారు నేను ఉన్నాను ఫిజీషియన్ ఉన్నారు ఏమిటండి సార్ అలా కనపడుతున్నారు ఎక్కడి నుంచే ఎండవ పరిగెత్తు కూర్చేలా ఏమిటండి అదే లేదండి ఇప్పుడే వస్తున్నాను మామూలుగారు నార్మల్గానే ఉన్నాను మీరు నార్మల్గా లేదా కూర్చోండి అని ఆయన బీపీ టెస్ట్ చేశాడు బీపీ చూస్తే రెండు వందల వెరీ హై బీపీ ఆ ముఖం అంతా అయిపోయి చాలా చూడగానే గుర్తుపట్టాడు ఆయన వెంటనే ట్యాబ్లెట్ ఇచ్చి ఇలాంటి బీపీ ఉండకూడదండి మీరు భోజనం ఏం చేస్తూ ఉంటారంటే ఆయన చెప్పాడు మెనో అంట అదంతా తప్పు భోజనం అనేది మీరు వాటి నుంచి ఉప్పును మానేశారు ఉప్పు తగ్గించండి బాగా ఆయిల్ తగ్గించండి తర్వాత కార్బోహైడ్రేట్ తగ్గించండి కొంచెం పల్సస్ అవి తినడం ప్రారంభించండి అంటే పప్పు ధాన్యాలు కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి కాఫీలోనూ దాంట్లో అలాగే షుగర్ వేసేసుకుంటూ తాగిస్తూ ఉండడం అలా తగ్గించండి షుగర్ మానేయండి అనేది కొన్ని చెప్పారు కాబట్టి ఆయన బంధము ఏమిటి ఆయనకున్న బంధం ఏమిటి తను ఎటువంటి ఆహారం కూడా తెలియాలి అంతటి అజ్ఞానంలో ఉన్నాడంటే డెబ్బై యాభై ఏళ్ళు వచ్చిన మనిషి మరి అజ్ఞానం బంధహేతువు కాదు మనం ఎటువంటి ఆహారం తినాలో మనకి తెలిసి ఉండాలా సో నేను ఉంటా బీపీ కానీ డయబెటీస్ కానీ ఉంది మీరు దాన్ని అలాగే ఎట్టి పెట్టుకున్నారంటే అజ్ఞానమే కారణం ఎందుకంటే మీరు ఒక ఒక్క ప్రెసరు అలర్ట్ అయ్యి దానికి కావలసినటువంటి సమాచారం తెలుసుకుని చక్కటి సలహా బుద్ధిమంతులైన ఫిజిషియన్ దగ్గర మంచి సలహా తీసుకుని మీరు చక్కగా వాళ్ళ దగ్గర సలహా ప్రకారం పాటించినట్లయితే మీ డయాబెటీస్ పోతుంది మీ బీపీ కూడా పోయి మీరు హెల్దీగా ఉంటారు సో యూ మాత్రం పని కూడా చేయకపోతే మరి సంసారం అంధం కాదు కాబట్టి అజ్ఞానమూలం బంధకారణం మన అజ్ఞానమే మన బంధహేతు తర్వాత మానసిక దేహ బంధమే చెప్తున్నాను ఎంతసేపటి నేను మనస్సుకి సంబంధించి బంధాలు ఉంటాయి ఏవో దుఃఖాలు ఉంటాయి ఏవో బెంగలు ఉంటాయి మీరు బెంగ పెట్టుకున్నారంటే మీకు ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం చేతకాదం చెప్తాను ఇప్పుడు మీకున్నాడు పదో తరగతి చదువుతున్నాడు ఎనభై మార్కులు వచ్చే వందకి ఎనభై వీడు బతుకేమవుతుందో అని మీరు బెంగ పెట్టుకున్నారంటే మీకు సుతరాలు మీరు సంసారంలో బంధులేమున్నారన్న ఎనభై మార్కులు వచ్చినవాడు వాడు బతుకేమవుతుంది అంతా బాగానే అవుతుంది అందరికీ అయినట్టే వీడికే అవుతుంది బాగా అవుతుందంటే వీడు ఏం బ్రహ్మజ్ఞానం ఏమైపోడు సో పదో పదో తరగతి రాస్తే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాడు ఎంసెట్లో సీట్లు ఎంసెట్ పరీక్షలు రాస్తే సీట్ ఇస్తున్నారు ఇంజనీరింగ్ ఏదో ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో డబ్బులు పెట్టి జాయిన్ అవుతాడు ఇంజనీర్ డిగ్రీ వచ్చినవాడు అన్ఎంప్లాయబుల్ యు కెనాట్ ఎంప్లాయీడ్ గాయ కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అని గొప్ప మోడీ గారు వీళ్ళందరి సంసారాన్ని ఆయన ఎత్తుమీద వేసుకుని మోసుకున్నారు ఆయన అసంగుడు కాబట్టి పోయగలుగుతున్నాడు లేకపోతే ఈ సంవత్సరాల ఆయనేమో మోస్తారు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోకి ఎవడో జర్నలిస్ట్ వెళ్ళాడు ఇంకా మన్మోహన్ సింగ్ గారు పెట్టుకున్న ఫోటోలు అవి అదేమిటి మీరు వచ్చి పది రోజుల మీద ఇంకా అవే బోటోలు ఉన్నాయి ఆయన ఏమిటని అడిగాడు ఈ డజన్ మ్యాటర్ అని చెప్పాడు అంటే అలా కాదు మీ చుట్టూ ఉండే అంబియాన్స్ గురించి మీకు పట్టింపేయలేదా దాని ఎఫెక్ట్ మీ మీద ఉండదా అని అడిగారు జనరల్ యామ్ డిటాచ్డ్ అబౌట్టిస్ యాంబియాన్స్ అని చెప్పాడు డిటాచ్డ్ అంటే అసంగోహం అని చెప్పాడు ఆయన ఆయన అసంగుడు కనుకనే ఈ ఇరవై కోట్ల మంది యువకులకి స్కిల్లు నేర్పాలని పెట్టుకుని ఆయన అలా హైగా నిద్రపోతున్నాడు సంఘం గల వాడు నిద్రపోగలుగుతాడా వీళ్ళకి ఒక్కడే కొడుకు ఏకాకి ఒకడే కొడుకు వరం వాళ్ళకి ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు ఇప్పుడు వాడికి ఒకడే కొడుకు వాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఎనభై మార్కులు వస్తున్నాయి వాడి భవిష్యత్ ఏమవుతుందో అని వీడికి బెంగా తాతగారికి మా మనవడు భవిష్యత్ ఏమిటో తాతగారికి బెంగా వీళ్ళు మరి సంసారంలో పీకిల దాకా ముందు ఉన్నారని అర్థమైందా లేదా మీకు శరణాగతి అంటే ఎవరు ప్రతి జీవుడు వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు మనం ఉరికే నిమిత్తం మాత్రమే తప్ప ఈ తండ్రి కొడుకు తాత ఇవన్నీ కూడా కల్పితములు ఇదికే పైకి అలాగే నాటకం ఆడుతూ ఉంటాయి ఇదంతా పెద్ద నాటకం షేక్స్పియర్ చెప్పాడమాట దీనికోసం వేదాంత ఇది ఒక నాటకం మన రోల్ మనం ప్లే చేయడం అవతలకి పోవడమే తప్ప వీళ్ళందరూ సుఖ మనం శాసించి వాళ్ళము కాదు అనే బేసిక్ ట్రూత్ దాన్ని అసంగత అంటారు అది తెలిసి వీడు అసంగంగా ఉన్నాడు అనుకోండి ఈజ్ హ్యాపీ దాంతో బంధమే లేదు కాబట్టి ఇటు దేహము కానీ అటు మనస్సు కానీ కేవలము అజ్ఞానం కారణంగానే మనం బంధంలో బతుకుతూ ఉంటాము ఇదంతా కూడా విస్తరంగా చెప్పడం అయింది నేనే ఇంకోసారి ఆ పాటనే మళ్ళీ ఇంకోసారి పాడా నేను ఇంతకుముందు ఈ పాటని చాలాసార్లు పాడాను పాడిన పాటే నేను పాడుతున్నాను అంటే ఏదో పాటలో ఉంటుంది పాటి పాడి కావడం కూడా ఏదో ఉంది పాడిన పాటే నేను పాడుతున్నాను నీ మీద ప్రేమతోటి అప్పటికైనా ఆ పాటను పట్టుకుంటావేమో అని ఆశతోటి పాడిన పాటే నేను పాడుతున్నాను నేను పాట రాసి పాడేసేటప్పుడే ఇప్పటికిప్పుడు సంథింగ్ లైక్ విస్తరేణ ఉక్త ఇదంతా కూడా విస్తారంగా చెప్పడం అయినది ఇంక ఇప్పుడు ఏం ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నారు అధుగా సమ్యక్ దర్శనాన్ మోక్షో వక్తవ్య హ భగవాన్ ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడో చూసినా మేము అందరం కలిసి డ్యాన్స్ చేద్దాం అలాగే ఏమీ చెప్పట్లేదు ఆయన ఓకే ఈజ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ లైక్ దాట్ సో ఆయన ఏమని చెప్తున్నాడు లుక్ అట్ థింగ్స్ క్లియర్లీ నువ్వు నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని కరెక్ట్గా దర్శించటం నేర్చుకో సమ్యక్ దర్శనం ఉంటే కరెక్ట్గా దర్శించుకుంటాం సమ్యక్ దర్శనం ఇది నా ఇల్లు అసమ్యగ్ దర్శనం సమ్యగ్ దర్శనం ఎలా ఉంటుంది ఇది ఇల్లు ఈ దేహాన్ని కొంతకాలం అట్టి పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఉపకరణము ఇల్లు ఈ దేహం ఉండడానికి అవసరము ఈ దేహము మిగలదు ఈ ఇల్లు మిగలదు ఇంట్లో ఇల్లు నాది కాదు ఈ దేహము నాది కాదు అది సమ్యక్ దర్శనము ఇంట్లో ఉండడం తప్పు కానీ అంటలేదు ఇంట్లోనే ఉంటారు కానీ నా ఇల్లు అసమ్యక్దర్శనం ఇల్లు తప్ప నా ఇల్లు అనేది ఏమీ ఉండదు సమ్యక్ దర్శనం అంటే అర్థం ఏమిటి యు సీ థింగ్స్ హ్యాస్ దే ఆమె ఇల్లు ఉంటుందా నా ఇల్లు ఉంటుందా మీకు తెలివిటేట్లు ఏమిటో నేను నేను చూస్తాను చెప్పండి మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇల్లు ఉంటుందా నా ఇల్లు ఉంటుందా ఇల్లు ఎప్పుడైనా ఇల్లు ఉంటుంది నా ఇల్లు అంటే ఏముంది చొక్కా ఉంటుంది నా చొక్కా అంటే ఏముంది దేహం ఉంటుంది నా దేహం అనేది ఏది ఏముంది యు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ అవి ఎలా ఉన్నాయో అలా చూడడం అభ్యాసం చేయాలి యు షుడ్ నాట్ సీ థింగ్స్ యాజ్ యూ ఇమాజిన్ ఇప్పుడు కొడుకుంటాడు వీడు ఒక జీవుడు నేను నిమిత్తంగా ఈ లోకంలోకి వచ్చాడు వీడు ఏదో ఎఫర్ట్ చేస్తున్నాడు ఏదో కృషి చేస్తున్నాడు యూనివర్సిటీలో చదువుతున్నాడు ఏదో ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడు ఎఫర్ట్ చేస్తున్నాడు వారికి మనం సపోర్ట్ చేయాలి నేను సపోర్ట్ చేస్తాను ఐ లవ్ హిమ్ ఐ హెల్ప్ హిమ్ అది సమ్యక్దర్శనం వీడు నా కొడుకు వీడిని కన్నీ పెంచిన తండ్రిని నేను మరి దేవుడేమిటి మరి నేను కనిపించిన తండ్రి అయితే మరి ఇంక దేవుణ్ణి ఏం చేశారు వీడు దేవుడు ఊరికే ప్రసాదాల కోసమే ఉన్నాడా ఏమి దేవుడు మరి ఓ ఓ క్యాకర్రహా జట్ మారహ వీడియో కనీసి వీడియో పెంచేస్తే మరి భగవాన్ క్యాకర్రహే నువ్వు కనలేదు నువ్వు పెంచలేదు వాడు నీ ద్వారా ఈ సృష్టిలోకి వచ్చాడు వాడిని భగవంతుడు ఇగో ఇంట్రెస్ట్ వాడిని చేశాడు దీన్ని సమ్యగ్ దర్శనము అంటారు నేనే కన్నాను నేనే పెంచాను నా కొడుకు నేను చెప్పినట్టు వినాలి దాన్ని ఏమంటారు అసమే నేనేమన్నా తప్పుగా మాట్లాడాను ఏం లేదు అలా నచ్చా ఎవరో అనుకుంటే ఇన్ని నేను వినేశాను కాపీ క్యాట్ ఓకే కాబట్టి సీ థింగ్స్ యాజ్ దే ఆర్ దాన్ని సమ్యగ్ దర్శనము అంటారు దర్శనం చాలా పెద్ద టాపిక్ అండి Then make examples to japtana. See things as they are. Don't imagine things. You really imagine jai kona. Alla unda Allah shodhaun abhyasam jai jai. Ante. Adi samyak tarishanam. Truth evita na. Truth antai what is, is the truth. Edi unna do adi sattya na. ఆ తెలుసుకుంటే సమ్యగ్ దర్శనం కాబట్టి సమ్యగ్ దర్శనము అన్నది చాలా పెద్ద విషయం చాలా పెద్ద సంగతి దాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు అని శ్లోకంలోకి వస్తున్నాం చూడండి ఈ శ్లోకము దీంట్లో ప్రతిపాదించేటువంటి విషయము చాలా గభీరమైనటువంటి విషయం చాలా లోతైన విషయము ఫిలాసఫీకి మేరుదండము వంటి విషయం అంటే వెన్నెముక వంటి విషయం అది కొంచెం వినడానికి తెలుసుకోవటానికి విడ్డూరంగా ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే మనం అజ్ఞానానికి బాగా అలవాటు పడుతూ ఉంటాం అజ్ఞానానికి బాగా అలవాటు పడుతూ సో ఉదాహరణకి ఒక ఒకళ్ళు ఇంట్లో బాగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి పాలని కాఫీలో వేసుకుంటూ ఉండడం ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి మజ్జిగని పెరుగుని సేవిస్తూ ఉండడం అది చాలన్నట్టుగా ఆ ఫ్యాట్ బాగా ఫ్యాట్ ఉన్నటువంటి పశువు యొక్క పాలతో జున్ను చేసుకుని దాన్ని భక్షిస్తూ ఉండటం ఇలాగే చేస్తున్నారు వాళ్ళ అందరికీ బీపీలు ఫ్యాట్ అనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అప్పుడు వాళ్ళతోటి చూడండి మీరు కాఫీలో లో ఫ్యాట్ మిల్క్ వాడండి అని ఎవరో డాక్టర్ గారు అంటే ఆయన అంటాడు లో ఫ్యాట్ మిల్క్ కాఫీ రుచి ఉండదు డాక్టర్ గారు అంటే అంటే అర్థం అండి ఆ జ్ఞానం అంత బలంగా బంధించేసి ఉందని లో ఫ్యాట్ మిల్క్ కాఫీ రుచి ఉండదు సో దట్ మీన్స్ వాట్ హీ నీడ్స్ హిజ్ కాఫీ వన్ లీటర్స్ విత్ ఫ్యాట్ మిల్క్ తోటి తాగేసేయాల్సిందే షుగర్ కొంచెం తగ్గించవయంటే కాఫీలో షుగర్ తగ్గిస్తే డికాషన్ చేదుగా ఉంటుంది సార్ అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్ నాతో అన్నాడు నువ్వు కాఫీ టీ తగుతా తాగుతాను షుగర్ లేకుండా తాగి వెళ్తుంది అన్నాడు అంటే నేను బ్లడ్ డౌట్ నా నోటంపటి వచ్చేసింది షుగర్ లేకుండా కాఫీ టీ ఎలా తగ్గుతారు సార్ అంటే యాభై ఏళ్ళు షుగర్ తోటి కాఫీ టీ తాగి తాగి తాగి అలాంటి పొరపాటు మాటనే మాట్లాడాను ఆయన నాకేసి ఇలా చూశాడు ఏమండి ఏం మాట్లాడుతున్నారు నేను కాఫీ టీ తాగుతా నేను షుగర్ వేసుకోను మీరు అలా ఎందుకు మాట్లాడతారు కాబట్టి నేను చెప్పేది నేను చెప్పాను మీరు తోచినట్టు చూసుకోండి షుగర్ లేకుండా తాగండి ఐ ల్యాంక్ మై లెస్టర్ వెనక్కి టీ తాగాను షుగర్ లేకుండా తాగాను ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే మీరు షుగర్ వేస్తే నేను తాగలేను నేను షుగర్ లేని టీ తాగటానికి అలవాటుకుంటారు కాబట్టి విషయం తెలుసుకుని కరెక్ట్గా అర్థం చేసుకుని ఉండాలి అంతేగాని ఇలాగ అడ్డగోలుగా మాట్లాడినట్లయితే అదే అజ్ఞానం కాబట్టి సమాజంలో జనులు చాలా మూర్ఖంగా ఉంటారు మీకు నేను ఫిజికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా భోజనానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి కొడుకుకోవడము వాళ్ళు ఏదో వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు మీరు కొంచెం శాంతంగా తపస్సు చేసుకుంటూ అంటే అదేటండి మనం చూడబోతే ఎవరు చూస్తారండి కొడుకుని కోడల్ని మరి ఈ అజ్ఞానానికి మనం ఏం చెప్తాం పట్టుకెళ్ళని చూస్తే మనం చూస్తామండి వాళ్ళని అరే నువ్వు నువ్వు సెపరేట్గా ఉండరా బాబు అని మనం సలహా చెప్పినట్లయితే అదేదో తత్వ సలహాకంగా స్వీకరించేటంటే అర్థం ఏంటి వాడు చాలా అజ్ఞానంలో బంధంలో ఉన్నాడు అని మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి సంసారులు అలా ఉంటారు సంసారులు ఎలా ఉంటారో తెలుసిన వెరీ క్రేజీ పీపుల్ ఆర్ నట్స్ అనడానికి తగ్గట్టుగా ఉంటారు సంసారులు వాళ్ళు తెలుసుకోరు తెలుసుకున్నామనే ఉత్సాహం ఉండదు చెప్పినా కూడా తెలుసుకోరు అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు ఎప్పటికీ కూడా ఆ సమ్యక్ దర్శనాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి యూ షుడ్ నో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత జనులు ఏవేవో కర్మల్ని చేద్దామని ఉత్సాహం మేము సహస్రకణాలను లక్ష పూజ చేస్తాం సార్లు దీన్ని పారాయణ చేస్తాం రెండు సార్లు దాన్ని పారాయణ చేస్తాం ఇక్కడికి తీర్థయాత్రకి వెళతాం అక్కడికి క్షేత్రయాత్రకి వెళ్తామని పరుగులు చేస్తారు పెద్ద పెద్ద చెప్తారు తప్ప తెలుసుకుందామనే ఉత్సాహమే చూపించాలి ఏలాభం ఎన్ని చేస్తే మాత్రమేటి సమ్యక్ దర్శనం లేకపోయిన తర్వాత ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి సో సమ్యగ్ దర్శనము ఇట్ ఈస్ ఎక్కీ వర్డ్ శంకర భగవత్పాదులు చాలా ఇష్టపడేటువంటి వర్డ్ అది మీరు సమ్యగ్ దర్శనాన్ని మీరు ఆచరించినట్లయితే అంటే సరిగ్గా తెలుసుకుంటే వెంటనే మీకు ఏమొస్తుంది మోక్ష మోక్షం అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీరు ఒక డైటీషియన్ ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పినట్టుగా మీరు భోజనం చేశారనుకోండి రెండు రోజులు భోజనం చేయండి మీరు న్యూట్రిషన్ రూల్ ప్రకారంగా అంటే సైంటిఫిక్గా తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు కడుపు నుండి భోజనం చేయండి మీకు ఏమవుతుందంటే బాడీలో ఒక హల్కా పని అంటే కొంచెం తేలిక వచ్చేస్తుంది మీకు బాడీ తేలిక పడుతుంది మీరు ఇటు అటు కూడా చాలా ఉల్లాసంగా తేలికగా నడుస్తూ ఉంటాను మీకే మీకు మోక్షం వచ్చేసింది చూసారా బాడీ దేహాన్ని బరువుగా పెట్టుకుని ఇక్కడ తిరగడం అన్నది బంధమే కదా ఆ బంధం నుంచి మీకు మోక్షం వచ్చేసింది ఉషా నేను చెప్పినంత తేలి కాకపోవచ్చు ఇవాళ వర్క్ ఆన్ అంటే మీరు ఎంత బలంగా బంధంలో ఉన్నారనే దాన్ని బట్టి మోక్షం తేలిక వస్తుందా లేకపోతే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది మీరు బాగా దాని బంధంలో ఉన్నారనుకోండి మీరు దాని నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది బట్ అదర్వైజ్ బయటపడుకోవచ్చు అలాగే వైరాగ్యాన్ని నేర్చుకున్నారనుకోండి సంసార బంధం నుంచి అప్పటికప్పుడు మోక్షం వచ్చేస్తుంది వైరాగ్యం ఇప్పుడును మోక్షం అప్పుడు కాదు ఇప్పుడు వైరాగ్యం ఇప్పుడే మోక్షము వైరాగ్యం ఎలా వస్తుంది దర్శనమను బట్టి వైరాగ్యం కాబట్టి సమ్యర్శనం ఓకే ఏమిటా సమ్యము న్యం గుణేభ్య కదా ద్రష్టాను పశ్యతి గుణేభ్య పదం వేత్తి మద్భావంశోధి గత ద్రష్ట అనుపశ్మితి చూడు నువ్వు ద్రష్టవి ద్రష్టవి అంటే తెలుసుకునేవాడవు కాబట్టి మీరు నిద్రలేచినప్పుడు మీరు తెలుసుకునేవాడుగా లేస్తారా చేసేవాడుగా లేస్తారా తెలుసుకునేవాడుగా లేస్తారా ఆ తర్వాత ఏం చేస్తారు చేసేవాడుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు మీరు తాదాత్మ్యాన్ని దేహంతో మమేకమై చేసేవాడుగా మారుతారు నిద్ర లేచినప్పుడు ఎలా లేచారు తెలుసు తెలివిగా తెలివి వచ్చిందంటాడు తెలివి వచ్చిందంటాడా లేకపోతే చేయడం వచ్చిందంటాడా ఎలా లేస్తారు తెలివి వస్తుందా చేయడం వస్తుందా తెలివి వస్తుంది వచ్చిన తర్వాత ఆ తెలివిలో దేహం తెలుస్తుంది దేహం తెలిసిన తర్వాత ఈ దేహము నేనే అనుకుంటాడు చూడండి పొరపాటు చేస్తున్నాడా లేదా తర్వాత దేహంలో కదలికలు ఉంటాయి ఈ కదలికలన్నీ చేసేవాడిని నేనే అనుకుంటాడు అనుకుని కర్తను నేనే అనుకుంటాడు అప్పుడు కర్త కర్త ఏం చేయాలి మరి చేయాలి పనులను చేయాలి కాబట్టి చేయడం మొదలు పెడతాడు బంధంలో పడ్డా లేదా కాబట్టి మీరు మౌలికంగా ఆలోచించుకోవాలి నేను నిద్రలేస్తూనే కర్తగా కర్తగా లేచానా ద్రష్టగా లేచానా ద్రష్టగా లేచానా కాబట్టి నా స్వరూపం ఏమిటి ఆ స్వరూపంలో ఏదో అధ్యారూపం వచ్చి అది కప్పు పడిపోయి నేను కర్తనైనా మీరు నిద్రలేశారు నిద్రలేసుకొని మీరు ఆఫీసర్గా నిద్రలేస్తారా లేకపోతే తెలివి కలిగిన ద్రష్టగా నిద్రలేస్తారా ద్రష్టగా నిద్రలేస్తారు నిద్రలేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కోర్టు వేసుకుని ఆఫీసులోకి వెళ్ళి అక్కడ లోపల సంతకం పెట్టాక ఆఫీసర్ అవుతారు ఓ సంతకం ఒకటి పొరుస్తారు అంటే రికార్డు చేయటం నేను వచ్చేసాను అయ్యే బాబు డ్యూటీకి అని సంతకం పెట్టేటం సంతకం పెట్టేసేపటికి ఇంకా ఆ తర్వాత మళ్ళీ యూఆర్ ది ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫ్లెన్సిక్ టు యూ అది మీ స్వరూపం కాదు మీ స్వరూపమేమి ద్రష్ట మీకు మీ స్వరూపము అని చెప్పాలంటే మీరు గీతా క్లాసుకి రావాలి మీకు లోకల్లో మీ స్వరూపం ద్రష్ట అనేవాళ్ళనే చెప్తారా చెప్పరు కాబట్టి మీరు యజమానుడు మీరు కర్త కాబట్టి కర్మ చేయండి అనే చెప్తారు తప్ప అయ్యా నీ స్వరూపం ద్రష్టయ్యా అని చెప్పరు మీకు సంగతి చెప్తా మీరు బాగా మనస్సులో పెట్టుకోండి అవేర్నెస్ తెలియడం మీ స్వరూపం యాక్షన్ ఈజ్ ఇన్సిడెంట్ యాక్షన్ ఉండదని నేను యాక్షన్ ఉంటుంది తెలియడం స్వరూపము యాక్షన్ అన్నది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ దాని స్వరూపం తిరగడం ఇన్సిడెంట్ ఎందుకని ఫ్యాన్లోకి వచ్చింది కాబట్టి తిరగడం ఇన్సిడెంట్ ఎలక్ట్రిసిటీ మూలంగానే తిరుగుతోంది కదా కాబట్టి ఎలక్ట్రిసిటీకి ఇన్సి దాని స్వరూపం ఏమి అని అడిగితే జరగడం అని నేను చెప్పారనుకోండి మీరు ఏమనుకోవాలి తిరగడం ఇన్సిడెంట్ అని తిరగడం ఫ్యాన్ను బట్టి వచ్చింది తిరగడం దాని స్వరూపంలో తిరగడం లేదు మరి ఏమిటి స్వరూపము ఎనర్జీ అలాగే మీ స్వరూపము ద్రష్ట దేహాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ను బట్టి తిరగడం వచ్చినట్టుగా ఎలక్ట్రిసిటీకి తిరగడం అనేది ఒకటి వచ్చింది ఫ్యాన్ను బట్టి దాన్ని ఉపాధి అంటారు అలాగే మీకు పనులను చేయుట అన్నది దేహాన్ని బట్టి వచ్చింది ఇప్పుడు గంధమును ఆఘ్రాణించుట అది దేన్ని బట్టి వచ్చింది మీకు ముక్కును బట్టి వచ్చింది ముక్కును బట్టి వచ్చిందండి సపోజ్ ముక్కు లేదనుకోండి ఒకరికి గంధము లేదే లేదు ముక్కును బట్టి ఉంటాడు ఆఘ్రాణించటం ఉండదు తప్ప వాడు ఉంటాడు ముక్కు లేకపోవడం అంటే నా ముక్కు కోసేయడం అనేది కాదు ముక్కు బ్లాక్ అయిపోతుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ముక్కు బ్లాక్ అయ్యే ఉంటుంది మీరు ఎవరినైనా ఎలర్జీ స్పెషలిస్ట్ అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు ముక్కు బ్లాక్ అయ్యే ఉంటుంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుంది పీపుల్ ముక్కు అది ఎంత అయితే ఎలర్జీ బ్లాక్ మీ స్వరూపము వినుట కాదు చెవిని బట్టి వినడం మీ స్వరూపం పట్టుకోవడం కాదు చేతులను బట్టి కొట్టుకోవడం అంటే ఇవన్నీ ఉపాధులు ఇవన్నీ ఉపాధుల్ని బట్టి వచ్చే ఈ పనులన్నీ ఏమన్నా మీరు పనులన్నీ ఉపాధుల్ని బట్టి వస్తే నా స్వరూపం ఏమిటి ద్రష్ట ద్రష్ట కాబట్టి ద్రష్టవి తెలుసుకో అణు అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం అణు అణు ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్ వాట్ ఆచార్యుడు శాస్త్రాన్ని ఉపదేశిస్తాడు గీతోపదేశం ఆచార్యుడు కృష్ణ భగవానుడు ఆచార్యుడు గీతోపదేశం గీతోపదేశాన్ని అనుసరించి నువ్వు తెలుసుకోవయ్యా ఇప్పుడు డాక్టర్ ఎప్పుడవుతాడు అను అను అంటే యూనివర్సిటీలో ట్రైనింగ్ అయితే అప్పుడు డాక్టర్ హౌస్ సర్జన్ ట్రైనింగ్ కూడా అవ్వాలి అను అలాగే గీతోపదేశాన్ని తెలుసుకున్న తరువాత నీకు తెలుసు పశ్యతి అంటే చూస్తున్నాడు చూడడం అనే మాట ఎప్పుడు వాడతారంటే అనుభవముగా తెలుసుకున్నాడు అనే సెన్స్లో చూడడము అనే మాట వాడతారు అనుభవపూర్వకముగా మీకు తెలుస్తుంది మీరు గీతోపదేశాన్ని జాగ్రత్తగా శ్రవణం చేయండి దాన్ని మననం చేసి నిద్యాసంగా చేసి మీరు అనుభవానికి తెచ్చుకోవాలి మీరు పని చేయాలి ద్రష్ట అనుపశ్యతి సపోజ్ మీ స్వరూపం కర్త అనుకోండి అప్పుడు తెలుసుకో తెలుసుకో అని ఎవరు చెప్పరు ఏమని చెప్తారు ఏమిటో అలా కూర్చున్నావు లే చేయి అని అలా చెప్తారు ఫ్యాన్నుని తెలుసుకో అని చెప్పారా చెప్పరు ఏమంటారు మరి తిరుగు తిరుగు తిరుగు అంట అని అంటారు ఏట్రా ఈ ఫ్యాన్ తిరగట్లేదు రిపేర్ చేయించండి అంటే అర్థం ఏంటి దాన్ని తిరిగి ఇట్లా చేయమని అది తిరగ తినగడం మానసి మొలా అర్థం అదే బల్బు ఉందనుకోండి వెలుగు వెలగాలని అనుకుంటారా లేకపోతే తిరగాలని అనుకుంటారు కాబట్టి మీరు ఫ్యానా బల్బా మీరు మీరు బల్బు మీరు ఫ్యాన్ కాదు మీరు వెలుగు మీరు క్రియ కాదు చలనము మీ స్వరూపం కాదు మరి చలనం ఉందంటే మీకు లేదండి బాబు ఇన్సిడెంటల్ అది ఎలక్ట్రిసిటీకి చలనం లేదు ఫ్యాన్ బట్టి వచ్చింది అలాగే మీకు ఇన్సిడెంటల్ సో అయితే మరి తిరిగేది ఎవరు ఎలక్ట్రిసిటీయా ఫ్యానా తిరిగేది ఫ్యాన్ మరైతే ఇప్పుడు నేను తెలుసుకునేవాడనైతే మరి చేసేది ఎవరు గుణములు గుణములు చేస్తాయి ఎలాగా ఇప్పుడు ఏ యాక్షన్ అయినా కూడా క్రియ ఏదైనా సంకల్పం నుంచి కుడుతుంది సంకల్పా అలా అంటారు సో ఎన్మనసామనుతే తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని ఒక మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి మాట్లాడుతున్నారంటే నోటి చీవు నుంచి వచ్చేస్తున్నాయా లేకపోతే లోపల మనస్సులో సంకల్పం నుంచి వస్తున్నాయా మాటలు లోపల సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం నుంచి నోట్లోంచి వస్తారు మీరు ఏది సంకల్పిస్తారో దానిని పలుకుతారు కానీ మీరు స్పీడ్గా పలికేస్తున్నారు కదా అంటే స్పీడ్గా సంకల్పిస్తున్నారు అన్నమాట స్పీడ్గా సంకల్పించి స్పీడ్గా పలికేస్తున్నాను ఇప్పుడు నేను ఇలా పలికేస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతున్నాను చెవి కోసిన మేక అని ఒక తెల్లలో సాంగవి కోసిన మేక మే మే మే మే మే మే అంటూ ఉంటుంది కరెక్ట్గా చెవి కోసిన మేక వలె నేను అంటే నోటితో చెప్పేస్తున్నాను సంకల్పం లేకుండానే చెప్పేస్తున్నానా సంకల్పం కాబట్టి మనస్సుతో సంకల్పించి నోటితో పలికి చేత్తో చేస్తారు ఇప్పుడు ఈ కాగితం ఇలా ఇలా అంటున్నాను అనుకోండి అంటే అది ఇలా ఇలా అంటున్నాను అంటే అంటే సంకల్పం ఉంది సంకల్పం ఉండబట్టే ఈ కాగితం పుస్తకంలో ఉండాల్సింది ఎక్కడికి వచ్చింది అని పెట్టాను అనుకోండి పాఠం చెప్తూ ఉండగానే అంటే మనస్సు పాఠము చెప్పేస్తుంది ఈ కాగితం లోపల పెట్టమని సంకల్పం కూడా చేసిందండి మనస్సు ఎన్నికల్లోనే చేసేస్తుందండి కాబట్టి సంకల్పం చేసేది మనసు నేను కాదండ్రో మనస్సు పలికేది నోరు చేసేది చెయ్యి మనస్సు అంటే సత్వగుణం నోరు అంటే ప్రాణం రజోగుణం చెయ్యంటే ఫిజికల్ బాడీ తమో గుణం ఇప్పుడు కర్త గుణములు కర్త సత్వరజస్తమో గుణములు కలిసి పనుల్ని చేస్తూ ఉన్నాయి గుణములు కర్త నేను కర్తను కాదు మరి నేను కర్తను కాకపోతే ఏమిటి నేను ద్రష్ట ఐఎమ్ ది అబ్జర్వర్ ఐఎమ్ ది అబ్జర్వర్ ఐ నాట్ ది డూ యాట్ ఐఎమ్ ది అబ్జర్వర్ యాక్షన్ హ్యాపన్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుగుతా చెప్పండి నేను పాఠం చెప్తున్నాను పాఠం చెప్తున్నాను అని నాకు తెలుస్తూ ఉంటుందా తెలుస్తూ ఉంటుందా తేడా తెలిసిందా ఇప్పుడు నా స్వరూపం ఏమిటి పాఠం చెప్తున్న పాఠాన్ని తెలుస్తూ ఉండడం నా స్వరూపమా లేకపోతే చెప్పడం నా స్వరూపమా తెలుస్తూ స్వరూపం మరి చెప్పడం ఎవరిది నోటిది మనస్సు నోరు చెయ్యి చెప్పడం దగ్గర కూడా చూడానికి నోరు చాలు మాట్లాడుకుంటూ నడుస్తున్నాడనుకోండి అప్పుడు మనస్సు నూను కాళ్ళు కాబట్టి నేను పాఠం చెప్తున్నానని కాదు పాఠం చెప్తడాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఐ అబ్జర్వ్ అది ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు అది ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు ఇంటి ప్రాక్టీస్ చేయాలి ఇట్ హ్యాపెన్స్ యాక్షన్స్ హ్యాపెన్ మీరు అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది అభ్యాసం చేస్తే తెలుస్తుంది ఇద్దరు భిక్షుకులు భగవాన్ బుద్ధుని బుద్ధుని యొక్క సన్నిధిలో గేత వనము అనే వనంలో వందమంది శిష్యులు ఆయన ఉండేవారు ఆయన ఉండేవారు ఒక ఇద్దరు భిక్షుకులు కలహించుకున్నారు కలహించుకుంటే ఆయన ఇద్దరిని విడివిడిగా పిలిచి ఒక నెల రోజులు శ్వాసని పరీక్షించండి శ్వాసను అబ్జర్వ్ చేయాలి ఒక నెల రోజులు మాట్లాడద్దు మీరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవద్దు తర్వాత విడివిడిగానే ఉండండి తర్వాత భిక్ష చేయటం బెగ్గింగ్ భిక్ష అంటే బెగ్గింగ్ ఎవరో ఎవడనో అయ్యా మీరు భిక్ష వండి వాళ్ళు ఇస్తారు భిక్ష ఏదో పద్ధతి ఆ రోజుల్లో పద్ధతి ఆ రోజుల్లో ఉంటుంది ఈ రోజుల్లో ఇప్పటి పద్ధతి ఇది ఇంటర్నెట్ ఏజ్ ఇక్కడ భిక్ష కావాలని మీరు ఇంటర్నెట్ మీద రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎవరి ద్వారా పంపిస్తారు కాబట్టి ఇటు ఇది డిఫరెంట్ మెకానిజం బట్ మొత్తం భిక్ష ఉంటుంది భిక్ష చేసుకోవడం వాళ్ళు ఏదో భిక్ష భిక్ష చేసుకోవటం ఈ వాచ్ ద బ్రెత్ నిపశ్చన భగవాన్ బుద్ధుడు వాచ్తి బ్రతని పురమానించాడు నెల రోజులు వాచ్ చేయడం నెల రోజులు వాచ్ చేసి ఒక అతను వచ్చాడు మీరు చెప్పినట్టుగా నెల రోజులు చేశాను ఇప్పుడు నీ హృదయంలో కలహ భావన ఉందా అని అడిగాడు లేదని అని చెప్పాడు అంటే బ్రత్తని వాచ్ చేసినప్పుడు నాకేమర్థమైందంటే నేను ద్రష్టమే కానీ కర్తను కాను అని తెలిసింది నాకు కలహము అనేది మనస్సులో ఆరంభమవుతుంది మనస్సులో సంకల్పరూపంగా ప్రారంభమవుతుంది మనస్సులో సంకల్పం అదే చలనము కాబట్టి మనస్సు కర్త సంకల్పం చేసేది ఎవరు మనస్సు పలికీదెవరు నోరు కాబట్టి ఈ గుణములైనది మాత్రమే ఈ కలహం అనేది కలహాన్ని బట్టి వచ్చే కలహం ఎక్స్ సెల్ఫ్ ఈజ్ మూమెంట్ కలహం ఈజ్ ఎ మూవ్మెంట్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్ బై ఇట్ ఇట్స్ ఎ మూవ్మెంట్ ఆ మూవ్మెంటే నోట్లో పరుష పదాల మూలంగా వస్తుంది చేతుల్లో కాళ్లలో ఫిజికల్ వైలెన్స్ రూపంగా అదే ఆ మూమెంటే వస్తుంది మనస్సులో కలహం అనేది ఒక మూమెంట్ కాబట్టి ఈ మూమెంట్ అంతా కూడా ఈ ప్రకృతి ఎందు ఉన్నది తప్ప ద్రష్టమైన నా ఎందు లేదు అని నాకు అర్థమైంది నేను బ్రత్తో పాటుగా ఆ కలహమును అనే మూమెంట్ను కూడా పరిశీలించగలిగినాను నేను ఎప్పుడైతే దాన్ని పరిశీలించానో అది పోయింది అర్థమైందండి కాబట్టి ద్రష్ట అను పశ్నతి గుణేభ్య అన్యం కర్తారం నా గుణముల కంటే భిన్నముగా నేను చేతనుడనైన నేను కర్తను అనే పొరపాటు సమ్యగ్దర్శనము గలవాడు ఎన్నడు చెయ్యడు సమ్యగ్దర్శనం ఎలా నేను ద్రష్టను డిస్టింగ్ట్ ఫ్రం ద గుణాస్ ఇదిగో ఇక్కడ నేనున్నాను ఇవి గుణములు ఇవి గుణములు ఏమిటి ఇగో మనస్సు దేహం ఇంద్రియములు ఇంద్రియములు రజోగుణం మనస్సు సత్వగుణం దేహము తమోగుణం ఇగో ఇవి ఇంద్రియములు మనస్సు ఇంద్రియములు దేహము ఇవి గుణములు యాక్షన్స్ అన్నీ కూడా గుణములయందే ఉంటాయి ఇప్పుడు తిరగడం ఫ్యాన్లో ఉంటుంది ఎలక్ట్రిసిటీలో ఉండదు ఎలక్ట్రిసిటీ సన్నిధిలో ఫ్యాంటీ ఉంటుంది సన్నిధి ఉండాలి అలాగే ఆత్మ చైతన్యం యొక్క సన్నిధిలో మనస్సు సంకల్పిస్తోంది మీరు చూడచ్చు మీకు మనస్సు సంకల్పిస్తోంది అని మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు సంకల్పిస్తోంది ఐ సీ ది మూమెంట్ ఆఫ్ మైండ్ అని మీరు అన్నారనుకోండి మనస్సు యొక్క చలనాన్ని నేను నేను చూస్తున్నాను అని మీరు అంటారంటే పైకి అంటారని కాదు మీలో మీరు అనుకుంటారు ఇలా మీరు తెలుసుకుంటారు ఆ విధంగా దర్శిస్తారు సో ఐ సీ ది మూమెంట్ ఆఫ్ మైండ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు మైండ్ కంటే ఒక స్థాయి పైన ఉన్నారు మైండ్లో ఉంది మూమెంట్ మీలో మూమెంట్ ఉండదు చూసివాళ్ళు మూమెంట్ ఉండదండి చూడబడే దానిలో ఉంటుంది మూమెంట్ ఇప్పుడు మీరు సినిమా చూడడానికి వెళ్తారు ఆ సినిమా అంటే మూమెంట్ దాని పేరేమిటి సినిమాకి పేరేమిటి మూవీ చలన చిత్రములో ఉంటుందా చలనము మీలో ఉంటుందా చిత్రంలో ఉంటుంది మీలో ఉండదు మీలో అంటే మీరు కూర్చోలో కూర్చొని ఊగిసి అప్పుడు ఆ చలనం లేరు మనం అనుకున్న చలనం అది కాదు మనం అనుకుంటున్న చలనం ఏమిటి అదో అక్కడ గుర్రం పరిగెడుతుంది సినిమా తెర మీద గుర్రం పరిగెడుతుంది ఆ చలనం మీలో ఉంటుందా తెర మీద ఉంటుందా తెర మీద ఉంటుంది మీలో ఉండదు అలాగే మనస్సు సంకల్పిస్తూ ఉంది నోరు వాగుతోంది మీకు నోరు వాగుతోంది అని మీకు తెలిసిందనుకోండి మీరేం చేస్తారు మీరేమి చేయరు ఆ వాగడం ఆగిపోతుంది ఆగిపోతుందంటే ఆ జ్ఞానంలో ఉన్న పవర్ అట్టింది జ్ఞానం యొక్క పవరు అటువంటిది నోరు వాగుతోంది అని నాకు అబ్జర్వ్ చేశాను అనుకోండి అబ్జర్వ్ చేశాను మనస్సులో కలహమనే మూమెంట్ ఉంది అని అబ్జర్వ్ చేశాను ఆ మూమెంట్ పోతుంది ఊరికే అధికంగా వాగుతున్నాను అని నేను అబ్జర్వ్ చేశాను వెంటనే వాగడం మానేసాను ఇప్పుడు మీరు ఇతరులతో వ్యవహారం చేసేప్పుడు మాటలు మాట్లాడడం అనవసరం సింపుల్గా చెప్పచ్చు ఇన్ని మాటలు అక్కర్లేదు ఒకప్పుడు అసలు ఏ మాటలో అక్కర్లేదు ఎవరు ఒక ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూటర్ బట్ ఐ డోంట్ వాంట్టు డిస్కస్ చేయొచ్చు ఐ వల్ వాట్ కాదండి నేను పేపర్ తీసుకొచ్చాను అంటే మీరు పేపర్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా నేను ఐమ్ నాట్ డోన్ టూ డిస్కస్ ఐఎం నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిస్కస్ ఎందుకంటే ఈ సంసార విషయాలు ఏం డిస్కస్ చేస్తాను నువ్వు ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అయిపోయిందంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎయిట్ జ్ఞానము యొక్క బలము మీరు ఆ జ్ఞానానికి శక్తిని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి ఆ అబ్జర్వే అబ్జర్వర్ అనేవాడు యు అబ్జర్వ్ యువర్ మైండ్ మీ మనస్సును మీరు అబ్జర్వ్ చేయండి మీరు అనుకుంటారు మనస్సులో శక్తి ఉంది అనుకుంటారు కదులుతోంది కనుక కరెక్టే కదులుతోంది మనస్సులో శక్తి ఉంది కానీ అబ్జర్వర్లో హయ్యర్ డిగ్రీ ఆఫ్ ఎనర్జీ ఇస్తే అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉండే ఎనర్జీ ఇప్పుడు జగత్తంతా కదులుతూ ఉంటుంది సూర్యుడు కదలడు సూర్యుడు కదులుతాడని మీరు అనుకోద్దు ఆయన కదలడు భూమి కదులు కదులుతూ ఉంటుంది భూమిలో శక్తి ఉంది కాబట్టి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది సూర్యుడిలో శక్తి ఉందా లేదా సూర్యుల్లోనే ఉంది శక్తి నిజానికి అసలు భూమి తిరిగే శక్తి అంతా కూడా సూర్యుడి నుంచే వచ్చింది కాబట్టి అబ్జర్వర్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఇట్ ఈస్ దాని ప్రెసెన్స్లోనే మనస్సు ఇంద్రియములు దేహము ఇవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి కర్తెవరు గుణములే గుణముల కంటే అన్యము అంటే నేను అబ్జర్వర్ ద్రష్ట అది కర్త అవుతుందా నో గుణేభ్య అన్యం కర్తారం నా అనుపశ్యతి ఇంత శాస్త్రం చదివిన తర్వాత గుణముల కంటే భిన్నమైన చేతన స్వరూపుడునైనా నేనే కర్తను అని అని అలా అనుకుంటాడా అలా ఎన్నడూ గుణములే కర్త అని తెలుసుకుంటాడు అంటే అర్థం ఏంటి ఈ కర్తృత్వము అనేదానికి ముళ్ళ కిరీటము అని పేరు ముళ్ళ కిరీటం అని అది నెచ్చిమే పెట్టుకుంటారా ముళ్ళ కిరీటం మంట బాగా నెచ్చ పుడుతుందండి చాలా పేర కలుగుతుంది ఈ కర్తృత్వము అనేది ఒక ముళ్ళ కిరీటము ఇప్పుడు వంద పుస్తకాలు ఒక పెద్ద కర్త ఉంది అది ఫలానా వాళ్ళకి అందజేయాలి అని ఒక కార్యక్రమం అంటే సరైతే పట్టు ఒకటి పట్టు నేను ఇంటి పడతాను తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అని పాపం ఇంకొక ఆయన ఆఫర్ చేశాడు ఆఫర్ చేస్తే వీడన్నారు వీడన్నాడు నన్ను ఇవ్వమని చెప్పారు ఆయన అన్నాడు ఓహో అలాగా అయితే నువ్వేవి అనే రెండోవాడు పక్కకి తప్పుకున్నాడు వెళ్ళిపోయాడు వాడు దాన్ని వాడు వెళ్ళిపోయాడు అప్పుడు వీడు ఆ కట్టంతా వీడి నెత్తి మీదే మోసుకొని దుఃఖపడుతూ ఇవ్వాల్సి వచ్చింది మధ్యలో అడిగారు అదే కొంచెం హెల్ప్ చేయరా నేను ఎందుకు హెల్ప్ నిన్ను కదా ఇవ్వమన్నాడు వాడు నువ్వు కదా కర్తవ్యం నువ్వే తంటావు అని హెల్ప్ చేయలేదు వీడే మోయాల్సి వచ్చింది తేడా తెలిసిందే మీకు అలాగే ఇంద్రియము మనస్సు ఇంద్రియము దేహము అది కర్మలను చేస్తూ ఉంటాయి మీరు నేను కర్తను అని అనుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అనుకుంటే అది మిథ్యాజ్ఞానం మీరు కర్త కాదు అది నడుస్తూ ఉంటాయి మీరు అబ్జర్వర్ మీరు ద్రష్ట సాక్షి మీరు మీరు సాక్షిగా ఉంటారు ఈ ప్రవాహం అల్లకపోతూ ఉంటుంది సంకల్పములు ప్రవాహము ఇంద్రియములు ప్రవాహము కన్ను ఏమిటి ఒక ఫ్లో మనస్సే మీరు మీరు చెప్పండి నాకు మనస్సేమిటి ఒక ప్రవాహము మనస్సు అంటే ప్రవాహము మీరు అలా అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి కన్ను అంటే ఏమిటండి రూపములు రూపములు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయా అలా ప్రవాహ రూపంగా ఉంటాయా ప్రవాహము ఇక మాత్రం తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఇలా నిలబడ్డాడు అనుకోండి అక్కడ ఏమైనా ఫిక్స్డ్ బొమ్మ ఉందా లేకపోతే అది ప్రవాహమా ప్రవాహం కాబట్టి రూపములు ప్రవాహం శబ్దములు మీరు వింటున్నారు గంటన్నర సేపటి నుంచి శబ్దాలు వింటున్నారు నేను ఐదు నిమిషాల క్రితం పలికిన శబ్దము ఇంకా మీ చెవులో అలా ఉందా లేకపోతే పోయింది పోయింది శబ్దములు ప్రవాహం గంధములు ప్రవాహం స్పర్శ ప్రవాహం చేతులు కాళ్ళు మూవ్ అవుతూ ఉంటాయి అదేమిటి ప్రవాహం ఈ జగత్త ఏమిటి ప్రవాహం మీరేమిటి ద్రష్ట మీరు సంకల్ప ప్రవాహంలో తగులుకున్నారనుకోండి అజ్ఞానం ఇస్టే మీరు ద్రష్ట మరి కర్త ఎవరండి ఈ పనులన్నీ చేసేది ఎవరు ప్రవహించేది ఎవరు నాట్ యూ గుణములే ప్రవహిస్తూ ఉంటుంది అది వాటి లక్షణం అది గుణములు ఎందుకు ప్రవహిస్తాయంటే దాని లక్షణం అది ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందంటే దాని లక్షణం అది ఆ హబ్బు ఆ దాంట్లో ఎనర్జీ మూమెంట్ అలా ఉంటుంది కాబట్టి అది తిరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఏమైపోతాడో తెలుసునండి గుణములకు పైకి పోతుంది గుణములు పైపుతయాడు భగవంతు రేపు తడు మద్భావం శోధిచ్చతి రేఖని శబ్దాన్ని శ్లోకాన్ని ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య